సరే ప్రార్థన ప్రార్థన ఆరంభించుకుందాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి మంతడానికి వందాలిసయ్య అబ్రహామి సాఖ యాకోబుల గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవం తండ్రి మహోన్నతుడుగు దేవ మహిమ స్వరూపు తండ్రి కృప అయ్యడానికి వందాలిసయ్య ఈ గడిచిన కాలం ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నారు నైనా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి ప్రభా మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వందలు ఇస్తాయ నూతనమైన కృపను మాకు అనుగ్రహించి నడిపించండి ప్రభావ మీకు నూతనమైన పరిశుభాత్మ అభిషేకం ఒక దేయండి నా దేవ నా ప్రభాకి ఆరాధంతలో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి నా దేవనాభ మాటల ద్వారా మైబైనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి నా దేవ నా ప్రభా ద్వారా మీరు నడిపించిన ప్రతి ఆటంకాలు కొట్టివేను ప్రభా యుగ సమాప్తి చివరి అంచులుగా ప్రభావ మీరు ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి కాబట్టి ప్రభా మేము ప్రతి క్షణం మేము జాగ్రత్తగా జీవించాలా ఇలాంటి నిర్లక్ష్యం మేము పడుకున్న ప్రతి క్షణం నైనా ప్రార్థన పూర్వకంగా ప్రార్థనలో ఎక్కువ సమయం మేము గడపాలా ప్రభా మీ వాక్యంలో సంపూర్ణంగా బలపడాలా ఓ దేవ ప్రార్థన జీవితం మాకు అనుగ్రహించిన అయినా ఎంతో మంది వైరస్ బాధితులందరినీ మీరు స్వస్థపచ్చండి ప్రభావ ఆ కలువరిశీల్లో మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ స్వస్థత అనుగ్రించండి బలపచ్చ మీ కనికరిని చూపించండి విజయ విజయబాబు ఒక ఫ్యామిలీ గురించి ప్రార్థించడం దేవా వాళ్ళ ఫాదర్ ప్రభ మీ ఎందుకు నిద్రించినారు ప్రభా నైనా ఇసు ప్రభ మీ సంధిలో ఉన్నాడు ప్రభా నా దేవా నీకు అందాలు సీకే కృతజ్ఞతలు ప్రభావ ఆ కుటుంబానికి మీ ఆదరణ ఇచ్చండి ఆయన మీ సమాధానం తెచ్చేయండి దుఃఖాన్ని కొట్టివేండి మీ సమస్తం ప్రభావ మీకు మీరు అనుగరించండి మీ సమాధానం అనుగరించండి మీ ఆదరణ మీ ప్రేమ దచ్చేని ప్రభావ కుటుంబం ఓ దేవ ఈ ప్రభ మోనిక శిస్త మీరు తాకని ప్రభావ ఆ సంపూర్ణ స్వస్థత అనుగరించండి వైరస్ని సంపూర్ణ విడుదల ఇచ్చేయండి ఒక వైరస్ ని గద్దని ఇప్పుడు విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నాను హలో లియ దేవా మీరే స్వస్థ పచ్చండి మహిమను ఉందండి ఆ చిన్న బాబు చుట్టూ అగ్నికంచిన ప్రభావ విజయబాబు చుట్టూ అగ్ని కంచవెండి నా ప్రభావ మీ దూతల కాబ్దులు ఆ బిడక ఆయన మనమి ఆదరించి బలపరిచి మీరే మీరే మహిం పొందమని ప్రాదిష్టమైన ఆరదంతట్లో మీరు ఆధిపత్య వహించండి మీకు పరిశుధాత్మ నడిపి మాకు అందరికి అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాదిష్టం తండ్రి ఆమెన్ ఆమెన్ పాట పాడదాం కొనేసం ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివి బు నివి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నివి లోకములో నా నేను దేనికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివిలోకములో నా కుండగా నేను దేనికి భయపడను నివిలో కములో నా కుండగా నేను దేనికి భయపడను శేత్రు సమూహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింప చూసిన శేత్రు సమూహమునను చుట్టినా సైతానుడు సంహరింప చూసిన నా సహవాసిగా నీ ఉండగా నేను దేనికి భయపడను నా సహవాసిగా నీ ఉండగా నేను దేనికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివి లోకములో నా కు నేను దేనికి భయపడను నివి లోకములో నా నేను దేనికి భయపడను వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు వ్యాధులు కరువులు శోధనలు ూకము వేదనలు మరణము మింగగా కాక్షించిన నేను దేనికి భయపడను మరణము మింగగా కాక్షించిన నేను దేనికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివిలోకములు నా కు నేను దేనికి భయపడను నివి లోకములో నా కుండగా నేను దేనికి భయపడను పడిపోయిన వెన కంజవేయక పాశ్చాత పడి ప్రభు నడుగు పడిపోయిన వెన కంజవేయక పడి ప్రభు నడుగు నిన్ను క్షమించును నీ ప్రాభువు నీవు ఎవరికి భయపడకు నిన్ను క్షమించును నీ ప్రాభువు నీవు ఎవరికి భయపడకు ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నేను దేనికి భయపడను నివిలో కములో నా కొండగా నేను దేనికి భయపడను మన మధ్యలో మనోజ్ బ్రదర్ మనకు దేవుడు వర్ణిస్తారు హలో బ్రదర్ మనోజ్ బ్రదర్ మీకేదా తెలుగు అర్థం కాకపోతే చెప్పండి మేము చదువుతాంలే బ్రదర్ చెప్తే ఓకే ప్రే చేసుకుందాం సుతం స్వప్రభ పరశున దేవానికి మన రేకర్మ కూడా ఉంటే నానామను ఉంటుంది వాగ్ద్యం చేసినాం దేవానికి శుతం మీరు వాగ్దం చేస్తున్నాం ప్రశుతాత్మ మీద సరస్వతం నడిపించని వాగ్దం చేసినాం ఆ వాద్యం తరప్రభ మాకు సరస్వతం నడిపించండి మా స్వబుద్ధి తొలగించండి మీ బుద్ధి జ్ఞానం కలిగ చేయండి బుద్ధి జ్ఞానం సరస్వతం మీ దగ్గర ఉంది కనుక మాకు కలిగ చేయండి నీలాంటి మనసు దని ఈ వాక్యం ఇంకా గైరాయి ఇంకా లోతు మాకు తెలిబేచి సరస్వతం నడిపించి మీ ఆత్మ దక్కని ఆటగాలు కొట్టి మనీసం మార్క్స్ వార్త మార్క్స్ వార్త ఎన్నో అధ్యాయం బ్రదర్ ఫైవ్ లో ట్వంటీ ఫైవ్ చూడదు ఇక్కడ ఫైవ్ లో ట్వంటీ ఫైవ్ పన్నెండు ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఇక్కడ చూస్తే మనం ఏం చూస్తున్నాం పన్నెండు ఏళ్ళు పన్నెండు ఏళ్ళు అంటే ఇయర్స్ కదా అవును బ్రదర్ పన్నెండు సంవత్సరాలు ట్వెల్వ్ ఇయర్స్ అని ఉంది ఇక్కడ ఇంగ్లీష్ పన్నెండు నుంచి ఆమెకు ఏం పోతుందంటే రత్నం పోతుంది అంట ఆమెకు రత్నం గారి స్త్రీ అంటే స్త్రీ అంటే ఒక ఆడామే పండుగ నుంచి ఆమె రత్నం పోతుంది అంటే ఈ స్త్రీకు ఏసు అంటే తెలియదు ఈశ్వ అంటే ఏసుప్రభు తెలియదు అంటే ఏసుప్రభు తెలుసు ఏసు ప్రభు దగ్గర వచ్చినా ఏం చేసి వస్తుంది పొందుతుంది అంటే ఈ స్త్రీ పండు నుంచి ఏమేం చేస్తుంది శ్రమలో పోతుంది అంటే బాధతో దుఃఖం నుంచి వ్యాకులు తన శరం అంతా క్షీణించిపోతుంది ఎందుకంటే బ్లడ్ అంటే జీవం జీవం ఉంటేనేక మనము మంచిగా నడవగలం కానీ ఇక్కడ జ్యూస్ ఏ పండు నుంచి రత్ం గారి ఒక స్త్రీ ఉండేనని ఇంకా పరిశుద్ధ గంధం ఇంకా ఆమె ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన అంత చేసుకొని తన వైద్యుల అంటే ఆ కాలంలో వైద్యులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఆ కాలంలో ఆ ఇస్త్రీ కాలంలో అనేకలు వైద్యుల చేత తిప్పలు పడి అంటే నానా తిప్పల పడి అంటే ప్రతి జగా పోయింది ఆమె ట్రీట్మెంట్ కోసం కానీ ఆమెకు స్వస్థత దొరకలే విడుదల దొరకలే అనేక వైద్యులు దగ్గర పోయినంటే అనేక వైద్యులు ఎంత వైద్యులని లేదు ఇక్కడ అనేక వైద్యులని ఉంది కదా మనం బైబిల్లో చూసుకుంటాం మనం నానా అనేక వైద్యుల చేత ఏమున్న జరుగుతుంది దిలీ అక్కడ ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన ఈ రోజు ఈ రోజు మనుషులు అనేకులు వైద్యుల తిప్పలు పడుతుంటారు లేదా అనేకులు వైద్యుల చేత తిప్పులు పడుతుంటారు ఎందుకంటే సత్యం తెలియలేకుండా సత్తాన్ని తెలుసుకున్నాక తిప్పలబడుతుంటారు ఎందుకంటే ఈ లోకంలో శ్రమ తప్పదు ఈ లోకంలో శ్రమ తప్పు అనేకలు వైద్యు అయితే ఈ స్కానింగ్ తీ అది తీ ఇది తీ ఇది తీ పైసలు తీ అది అన్ని ఒక ఆశాని ఉండాలి ఈ డాక్టర్ పోతే మనిషిక ఈ డాక్టర్ పోతే మనిషికైతే కనుక ఆమె ఏం ప్రయోజనం లేకపోయింది ఆమె ఎందుకంటే అలాగే దేవుని ఆజ్ఞ లేకుంటే మనం మీ రాదు దేవుని ఆజ్ఞ లేకుండా మనం రాదు కనుక పుట్టించే దేవుడు మనం జీవితం ప్రసంగిక అలా పుట్టినానికి సమయం ఉంది చచ్చితానికి సమయం ఉంది దుఃఖంకు సమయం ఉంది ఈ లోకంలో దేవుడు అట్లా కనుక ఏమంటాడు పండెనే నుంచి నేర వ్యాధి నుంచి తిప్పడబడిందంట ఎంతో డాక్టర్ నుంచి తిప్పడబడిందంట ఈ డాక్టర్ దగ్గపోతే నేను మంచి పోతా కానీ ఏం ప్రయోజనం లేకపోయింది రకాల అక్కడ పోయింది ఇక్కడ పోయింది ఇంకే ఒకరు చూస్తే రోగం ఒకటి ఒక శ్రమలో తేలగాల డాక్టర్ అక్కడ అది ఒకరు శ్రమ అలా వస్తుంటే ఇక్కడ మంచిగా అవుతుంది ఇంకా శ్రమ ఎక్కువైతుంది కానీ జీవితంలో కానీ స్వస్థత వస్తలేదు చూద్దాం ఇక్కడ తనకు కలిగినదంతా వ్యాయామం చేసుకొని ఎంత మాత్రమో ప్రయోజనం లేక మరింత సంకట పడాను గురించి కలిగి దిలీప్ తన కలిగింది అంత భయం చేసుకుంది అంటే తన కలిగింది ఏమవుంది అంతా ఏం చేసుకుందంట పోయింది తన కలిగిందంతా భయం కలిగి చదువు దిలీప్ తన కలిగిందంతా భయం కలిగి ఎంత మాత్రమనో ప్రయోజనం లేక మరింత సంకట పడేను అంటే ప్రయోజనం లేకుండా ప్రయోజనం పోతుంది ఇంకా సంకట ఎక్కువైతుంది కష్టం ఎక్కువైతుంది కనుక అయితే లేదు అలదిగా కానీ ఆమెకు ఎక్కల పోయినా కానీ ఆమెకు విడుదల ఎవరో చెప్పినని అక్కడ బైబుల్ లేదు ఎవరో చెప్పినట్టు ఆమె కోసం ఏసు ప్ర కోసం చెప్పినట్టస్ట్ చేసేట మీద తన అంతా పడగొట్టుకున్నాక లాస్ట్ దేవుడు ఏం చేసినాడు అక్కడ పేర్లు కదా ఎవరో ఏం చేసినట్టు అక్కడ చూడు ఆమె ఏసును గురించి విని నేను ఆయన వస్త్రములో మాత్రం ముట్టినా బాగుపడదనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను అలా ఇక్కడ చూడండి ఏసుకోసం విని అంట అంటే ఇంతవల్ల విశ్వాసం కలిగింది ఆమె ఎట్లా విశ్వాసం వచ్చింది కానీ ఎట్లా చెప్పింది స్వార్థ లేదు కానీ ఇంకా చెప్పింది ఏసుకోసం విని నేను ఏసు ప్రయోగపోతే ఇప్పుడు తప్పకుండా నేను స్వస్థత పొందుతా ఆమె ఏం చేసిందట ఒక విశ్వాసం పెట్టుకొని ఏసు ప్రభు దగ్గర యేసు ప్రభు ఒక ఏం చేస్తున్నాడు తన శిష్యులతోని జనసభలో పోతేనే ఉన్నాడు ఆయన ఆ బని నుంచి బని నుంచి బాధ నుంచి అలాగే మెల్లంగా పరిగెత్తి పరిగెత్తి వచ్చి ఏం చేసిందట ఇంక నుంచి ఏసు ప్రభు ఉన్న బట్టలు క్లాట్ అని ఆ ముట్టిందంట చూడు వస్త్రము ముట్టిను వెంటనే ఆమె రక్తదార కట్టెను కనుక తన శరీరం బాధ నివారణ ఏదైనా హలోయ్య వెంటనే ఏసు ప్రభు బట్టలు ముట్టినాక అంటే ఇట్లా విశ్వాసం వచ్చింది ఏంటి చెప్పేవాళ్ళు ఎట్లా చెప్పింది ఎవరు లేదు కనుక ఆమెకు విశ్వాసం వచ్చింది వెంటనే ఆ బట్టలు ముట్టినాక ప్రభావం ఏం చేసినట్ట దేవుని ఒక ప్రభావం అంటే పవర్ పోయి ఏం చేసినట్ట బాధ అని విరిగింది పండు ఏం నుంచి బాధ రెప్ప పాట పోయింది ఆమెకు పన్ను ఏం పండి నేనుంచి దీవ్రాతమే శ్రమ పడుతుంది దీవ్రాత నిద్ర లేదేమో ఎంతో పోరు కొట్టుకుంది కానీ రెప్ప పాటలు దేవుడు ఏం చేసాడు వాళ్ళకు విడుదల చేసినాడు తన బాధ నివారం అయిన అంటే బాధ నిరామైన విడిచిపోయింది అక్కడ ఇంకేమంటాడు అక్కడ ఏసు వెంటనే ఏసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన తిరిగిన వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా అలా ఇక్కడ ఏమంటాడు ఏసు ప్రభు వెంటనే ముట్టనే ఆగిపోయినాడు చూడండి ఏది రావాలా దేవునికి మహిమ రావాలా దేవుడిని తెలుసుకోవాలా ప్రజలు దేవుడిని తెలుసుకోవాలా వెంటనే అడిగి ఏమంటాడు ఏసు ప్రభు ఆత్మను తెలుసుకుంది ఎవనో ముట్టిండ్రు ఆయన ఆత్మస్వరూపు ఎంత కనబడతాయి కనుక ఈ జనం తెలుసుకోవాలని ఏం చేస్తున్నాడు వెంటనే ఆగి నా నుంచి ప్రభావం పోయిన ముట్టినని యేస ప్రభు అక్కడ సెలవిచ్చాను కదా ఆయన శిష్యులు జన నీ మీద పడుచుడుట చూదుచున్నావే నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అని అనేది ఇది ఆశ్చర్యం యేసు ప్రభుకు తెలిసిపోయింది ఆత్మలో కానీ శిష్యులకు తెలిసలేదు అందరినీ మీద పడుతున్నారే మళ్ళీ ఇట్లా అడిగేది ఏం ప్రశ్న కానీ ఎవరికి ఎవరికి తెలవాలా ప్రభు పోయిందని ప్రభుకి తెలుస్తుంది కానీ శిష్యులకు తెలిసలేదు అందరినీ మీద పడుతున్నావే మన ప్రావం పోయిందని చెప్తున్నామే అని ఏసు ప్రభుకి చెప్తున్న వాళ్ళు అప్పుడు చూద్దాం మనం ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచాను ఇది ముఖ్యం అలా ఆయన కార్యం చేసిన శిత్రిని కనుగొను ఇది చూచను ఎందుమంటే దేవుని ఒక సాక్షిగా ఉండాలా మన జీవితంలో కష్టాలు బాధలు ఉంటే సాక్ష్యం చెప్పాలా అలా లియ ఏదైనా చిన్న సాక్ష్యం సిగ్గుపడద్దు చెప్పాలా ఆ సాక్యం ధర ఏమైతే దేవుని మరిమపోతుంది ఆ సాక్యం ధర ఏమైతే నీ సాక్యం ధర ఇతరుల జీవితంలో ఏమైతే ఒక నమ్మకం అనే విశ్వాసం అని అయితే చూచను తా ఆ అక్కడ చూద్దాం అందుకు ఆయన కుమారి అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి భయపడి వణుకు చూసి ఆయన ఎదుట సాగిల పడి తన సంగ తన సంగతి ఎంత ఆయనతో చెప్పాను అలా ఏం చేస్తుంది ఆ కనుగోలు వెంటనే వచ్చినంట ఆ స్త్రీ ఎవరో ఉన్నారనుగోలు అంటే ఆమెను ముంగట వచ్చి ఏం చేసినడా ఆమె సాగిల పడి మొక్కి ఏం చేసినంట ఆ జనసం అందరూ ఉన్నారు ఏసూ శిష్యులు ఉన్నారు ఉన్నారు తను అంది చెప్తుంది ఏం చెప్తుంది పైన చూస్తున్నాం కదా పైన చూసే ఏంది పైన పైన చూస్తే చూస్తే పైన దేవున ఏమైంది ఆమె నానా డాక్టర్ దగ్గర పోయినా నానా విధార పోయినా అయ్యా అని పడగొట్టుకున్నా చెప్పిందేమో ఏంది నీకోసం చెప్తుంది నేను వచ్చినాయా ముట్టినా అని అందరు వింటున్నారు దేవుని చేసిన అందరూ ఆశ్చర్యపడుతుండ్రు ఈ కాలంలో అందరూ ఏం చేస్తున్నారు అందరు చచ్చిపోతుండ్రు కానీ దేవుని ఒక ప్రభావం అంటే దేవుని శక్తి పొందకపోతున్నాను దేవుని ఒక పరిశుధాత్మ శక్తి ఎప్పుడు వస్తుందో మనం మనం ఏం చేస్తాం దేవునిలో మనకు అడగాల దేవుని అడుగుతూ దేవుని ఒక శక్తి మనలో వస్తుంది ఆ శక్తి వచ్చి ఏం చేస్తే కార్యసిద్ధి చేస్తుంది అల పరిశుధాత్మ శక్తి లేని మనం నడవలేం మనం పాట పాడతాం కదా ఏనిది నడవలేను ఒక అడుగైనాను నడిపించు ఎయ్యా తడపడకుండా ఒక అడుగైనా వెయ్యలేను అయితే అప్పుడు ఎసు ప్రభు ఏమంటాడు ఆ స్త్రీతోని అందరము కూడా షాక్ని చెప్పినాక అందుకే ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను సమాధానము గలదాని వైపు చెప్పను చెప్పాను అలా చూస్తే ఇక్కడ మన వాక్యం గమనించాలా ఏసు ప్రభు కుమారి నీ విశ్వాసమే స్వచ్ఛపరచను ఆమె విశ్వాసమే ఏం చేసినట్ట ఆమెకు విడుదల ఇచ్చిందంట నీ విశ్వాసమే నేను స్వచ్ఛపరచును కుమారి ధైర్యంగా పోము నీ బాధ నీవారంగా ఆయన అంటే ఆమె అప్పుడే విడుదల పొందింది కదా ఆమె అంటే చూస్తే ఇక్కడ ఆత్మకు మీ స్వస్థత కలిగింది రెండు స్వస్థలు ఉన్నాయి అలాది ఉదయంకు స్వస్థత కలగాల ఉదయంకు స్వస్థత అంటే ఏసు ప్రభే ఇయ్యాలా శరంకు మీ ఎందుమంటే ఆయన చేసిన కనుక ఈ లోకంలో శరంకు స్వస్థత పనుకుంటారు పోతారు కానీ అసమైన ఉదయం ఏమిటి ఉదయంకు స్వస్థత కలగాల ఉదయంకు ఎప్పుడు స్వస్థత కలుగుతుందో పాపం మనలో దేవుడు మనం నిమిస్తాడు అలా అప్పుడు జనంసరం చూసి అచ్చర పడిందంట ఏం చేసిందా అచ్చపడింట ఇది మార్క్స్ వాతా పదార్ పదార్ చూద్దాం మార్క్స్ వాతా పదార అధ్యయంలో ఎన్నో వచ్చిన బ్రదర్ పదారు దిలీప్ పదారులో పదార నమ్మి బాప్తీస్తము పొందిన వాడు రక్షింపబడును చూడండి నమ్మి పాపం వాళ్ళు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఇది ఎట్లా నమ్ముతామంటే మనం రోమ అధ్యాయంలో పోదాం చూసాం ఇక్కడ రోమా ఎనిమిది చూసాం తొమ్మిదిలో ఎంత బ్రదర్ ఎనిమిదో తొమ్మిది ఎనిమిదిలో తొమ్మిది దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కారు మేము చచ్చిపోయినాము అంట ఇక్కడ దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడలా మీరు గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు చదువు క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది నీతి విషయం అంటే ప్రభుత్వం ఆత్మ జీవించుతున్నది అని ఇక్కడ ఇక్కడ ఇంకా మృతుల నుండి ఏసు లేపిన వాణి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును ఆత్మధించమ మనం పొందుకోవాలని చెప్తుంది ఇక్కడ ఇంకేముంటు ఇక్కడ సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే గాని ఆత్మ చేత చంపిన ఎడల జీవించేదరు అలనియ మనం ఆత్మ చేసా చంపబడాలంట అంటే ప్రతిదినం ప్రశుత ఆత్మాభిషేకం మనం పొందుబడ్డాల ఈ శరికిరలు చాలా భయంకరం ఉంటాయి ఎల్డారుతూనే ఉంటాయి దేని వల్ల మనం విడుదల పొందలేం సరికిర మీద దేవుని ఆత్మచర హింజల మనం విడుదల పొందలేం దేవుని ఆత్మతో నింపు ఉంటాయి ఆ అలుయ దేవుని ఆత్మహింజల మన ఆత్మ శనుల్లో పొంగి పారల ఇంకేమంటుడు ఒకర ఇక్కడ పౌల భక్తుడు ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురు వారందరూ దేవుని కుమారులై ఎందురు అలుయ్య ఏసు ప్రవేట్ల నర్బింపర్తలు కుమారై శిష్యులైతే నర్బింపర్తలు అంటే నర్బింబంలో ఉంటే సరస్వత్వం పోవడం ఆగిపోద్దు పరిశుద్ధాత్మకు ఆర్పకూడి అని ఉంది మనం తెసరాని పత్రిక చూస్తాం మనం అంటే సరస్వత్వంలో పోవాలా దేవుని ఆత్మ చేస్తా ఎలా అనగా మరలా మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మ పొంది తిరిగి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మరుపెట్టుచున్నాము చెప్తున్నాను మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు మన ఆత్మతను తన తన సాక్ష్యం ఇస్తున్న ఇక్కడ ఇంత రోమా మనము పిల్లలం వారసులము అనగా దేవుని వారసులం అల ఇప్పుడు ప్రాపర్టీ ఉంటది ప్రాపర్టీ ఎవరికి తన పిల్లలకి వస్తుంది కదా అలా అంటే అలలియ మనం పిల్లలైతే దేవుని మన మన ప్రమోరాజు మన వారిస్తున్నాం మనం అని చెప్తుండు ఇక్కడ రో మాధ్యం ఆ క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అలలియ క్రీస్తుతో మహిమ పొందిన శ్రమ పొందాలంట అలాయ ఈ లోకంలో శ్రమలు ఉంటాయి తప్పకుండా ఉంటాయి అలా కానీ అన్నిలో దేవుడు ఇంకేస్తే పోతే పోతే విజయం ఇస్తూనే ఉంటాడు ఆయన ప్రాణిక ఏముందో ఆయన తలంపులు మనం గుర్తుపట్టాలా కనిపెట్టుకో ఉండాలా దాని ప్రకటన నడవాలి ఇంకేముంటాడు కదా మన ఎడల ప్రత్యక్షము కాబ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన తగినవి కావని ఎంచుతు ఎంచుతున్నాను వాళ్ళు పౌర భక్తి చెప్తున్నాడు మొదట ఈ శ్రమలు ఏంటని కావు కనుక దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది చూస్తే మార్చు వార్త రోజు మనం మార్చు వార్త పదారు నమ్మి బాప్సము తీసుకునే నమ్మి బాప్తిస్తము పొందిన రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అలాది ఎవరు నమ్మలే వాళ్ళకి శిక్ష విధింప అంటే ఆయన దేవుని మన శిక్ష అంటే నరకం శిక్ష ఇక్కడ చెప్తున్నాడు నమ్మి బాప్సం పొందిన వాళ్ళు నమ్మాల నా ప్రభు కలవలసులలో నా కోసం మన్నించును అని ఒప్పుకొని మనం ఇలా పూర్తిగా ఆయనకు నమ్మేలా నమ్మేలా అంటే ఆయనకు సమర్పించుకోవాల నమ్మిన వారి నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు అనబడును ఏమనగా నామము దయ్యములను వెళ్ళగొట్టుదురు ఏమంటుడు నా నామంలో దయ్యమును వెళ్ళగొట్టుదురు అలా చూస్తాం కదా ఆ లో ఏముందో ప్రభు ఎలగొట్టి శిష్యులు ఎలగొట్టిండరు అంటే ఈ ప్రాణికి అయింది నమ్మిన వారు ఈ క్రియ జరగారా ఆత్మ క్రియ జరగల నీలో క్రియ ఉండరా క్రియ లేకుండా నీ విశ్వాసం ఏమవుతుంది అది చచ్చిపోతుంది యాకు చెప్పి ఉన్నాడా కొత్త భాషలో మాట్లాడదరు పాములను పట్టుకుందరు మరణకరమైన వేది తాగినను అది వారికి హాని చేయదుల మీద మాట్లాడదు పదిహేను నమ్మిన వారి పదిహేను మార్క్ మార్క్ సువార్త పదిహేనులో ఎంత బ్రదర్ పదహారులో పదిహేను పదహారులో పదిహేను పైన నేనా ఒక నిమిషం మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి శిష్యులకు చెప్తున్నాడు ఇప్పుడు శిష్యులు లేరు కదా ఇప్పుడు మనం ఉన్నాం సరే లోకం పోయి సర సృష్టికి స్వార్థ పడి అలా సృష్టి అంశం ములుగుతుంది ఇప్పుడు ఏ సత్తమైన స్వార్థ వాళ్ళకు పోయి చెప్పాలా మనం అలా లేడుదల ఎవరో చెప్పినో రతం వచ్చి ఏం చేసింది పన్నెండు నుంచి ఆమె విడుదల పొందింది అలా ఇయ రెప్ప పాటలని దేవు దేవుడు స్వస్థత కలిగి ఇచ్చినాడు అలా ఆమె సాక్షిగా నిలబడి ఏం చేస్తుంది అందరం కూడా సాక్షి చెప్పింది మనం మీ పోయిన కనుక సాక్షిగా మన ప్రతి జగా ఉండాలా దేవుడు చిన్న వాక్యం సరే ఒక్కొక్కరిగా మనం ప్రార్థన స్పర్శత మీకు అన్నాలేసయ్య సర్వ నష్టం అవుతుంది తత్రాలనైనా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా మీరు మరోసారి మా జ్ఞాపకం చేసినందుకు ఎంత వదనాలు అయినా మీ యొక్క నీతి సువార్థను మేము ప్రకటించాలా తండ్రి అందరికీ ప్రకటించాలా ప్రభు ఈ టైంలో ప్రకటించాలా ప్రభ ఓ ప్రభావ విశ్రమాల కాలంలో మేము ఉంటుండే కదండి మేము ఊరు చేసినా కానీ దాచుకుంటున్నారు ప్రభా కానీ ప్రభా మేము మటుకు దాచుకోబండి ఎందుకంటే మేము ఎక్కడ దాచుకున్నా కానీ ఓ ప్రభావ దుష్ట శక్తులు విజృంభించి పనిచేస్తున్న టైం ఇది వాటికి మీరు ఆమోదిచ్చినారు ప్రభావ కాబట్టి అవి పరిగెత్తుతున్నాయి కానీ మీ యొక్క చెంగున మమ్మల్ని ముడివేసుకొని భద్రపరచుకున్నందుకు మీ కొండ చాటున మమ్మల్ని దాచిపెట్టుకున్నందుకు మీకు ఎంతో వదనాలనైనా ప్రభావ భయం భయంతో మనుషులు పరిగెత్తున్నారు కానీ ప్రభా మీరు ఫిలిపి రాష్ట్ర పత్రిక మూడు అదే మీరు చూపించినారు ఎప్పుడు మేము మీలో తన్మలి ఆనందించమన్నారు ప్రభా ముఖ్యంగా తెలి మా యొక్క సహనాన్ని సకల జన్లకు మేము తెలియపరచమన్నారు ప్రభా అన్నిటిని సహించాలన్నిటిని తండ్రి కాబట్టి నేను శ్రమ వెళ్ళిన వాళ్ళందరూ ప్రభు ఆ దాన్ని విలువని తెలుసుకొని ఇతరులకు ప్రకటించాలా ఇతరులకు ఉపశమనం కల్పించాలా అందుకు నేర్చుకోవాలి అనేకమైన విషయాలు ప్రభా ఈరోజు పాస్టర్స్ తిన్మలి అటువంటి స్థితిలో లేరునైనా సంఘస్థులు తన మళ్ళీ శ్రమలుగుండా పోతుంటే వారికి ఏ రీతిగా ఉపశమనం కల్పించాలనో పాస్టర్లకి తెలియని స్థితిలో ఉంది ప్రభా ప్రభావ పాస్టర్లు పరిగెత్తిపోతున్నారు తండ్రి సంఘస్థులు చనిపోతే వాళ్ళ శవాలు కూడా పూస్థాపన చేయడానికి వస్తున్నారు ప్రభావ అంత భయంకరమైన కళలు మేము ఉంటున్నాం తండ్రి ప్రభావ మేము ఎవరి దగ్గర వెళ్ళాలా మీరు తప్ప మాకు ఎవరున్నారు నేను అనుకరించమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభావ మనుషులను స్వస్థపరచండి తండ్రి మేము వైరస్ కి వ్యతిరేకంగా ప్రార్థిస్తలేం తండ్రి ఎందుకంటే మీ హస్తముంది దాని వెనకాలని మాకు ఎప్పుడో బయలుపరిచినారు మా ఉగ్ర నా ఉగ్రతను మీ మధ్యలో పెట్టినాన్ని మీరు అన్నారు కాబట్టి దానికి మేము వ్యతిరేకంగా ప్రార్థిస్తలేం కానీ మేము మనుషుల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి అవును ప్రభు మీ ఉగ్రతకు మధ్యలో మేము నిలబడినాం ప్రభు మీదకి రావద్దని కనికరించి క్షమించేమని ప్రార్థిస్తున్నాం ఒక్కొక్క అవకాశం ఏమని ప్రార్థిస్తున్నాం వారికి తండ్రి వారు తన మళ్ళీ పాపక్షమాపణ పొందలాగా వారి మనసు పొందలాగన మీకు సమర్పించుకునిలాగిన శాపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కలవరిశిలోని ప్రామణి ప్రేమని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వైరస్ బారిన పాటు వారిని సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి మరణకాండను ఆపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా కుడి వారు ప్రభు కనికరించండి పాస్టర్లంతా క్షమించండి ప్రభావ స్వస్థ తండ్రి సాక్ష్యాన్ని కాపాడండి వాళ్ళ సాక్ష్యం పోగొట్టుకోకుండా దేవుడు వీరికి ఏం చేశాడు అందరూ అవును ప్రభావ నేరాల మోపనీయకుండా ప్రభా సహాయపడండి తండ్రి మీరు ఈ లోకంలోకి వచ్చినప్పుడు విశ్వాసానికి అనుగుణ అంటే ఇప్పుడు నెరవేరుతుంది ప్రభ గొప్ప తండ్రి కుటుంబికులే తండ్రి రాని స్థితిలో ఉంటున్నారు ప్రభావ కనికరించండి తండ్రి ఇటువంటిది సృష్టిలు ఎప్పుడు లేదు ప్రభావ పిల్లల్ని కూడా విడిచిపెట్టేస్తున్నారు తల్లు తండ్రులు పిల్లల తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నారు తండ్రి ఈ యొక్క బట్టి ఓ ప్రభావ కనికరించండి క్షమించమని ప్రార్థిస్తున్నాం కృప చూపించమని ప్రార్థిస్తున్నాం గొప్ప జన పట్ల కనికరం చూపించండి లక్ష నలభై నాలుగు మందిని ఆశ్రయించండి ఈ శ్రమల కాలంలో ఎట్లా మేము సేవ చేయాలా ఎట్లా ఇతరులకు ఆదరణ కల్పించాలా ఆర్థికంగా మానసికంగా సాంఘిక ప్రతి విధంగా తండ్రి వారికి మేము సహాయపడాలి సహాయం నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ ప్రేమను ఇప్పుడు మేము చూపించాలనేట్ల మన అటువంటి ప్రేమ చూపించే సేవకులుగా బిడలగా మమ్మల్ని అందరినీ తయారు నడిపించమని ఏ శుక్రీస్తునా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రాంతాన్ని స్థూతం పరిశుద్ధురా మహానుద్ర సర్వణ జీవితంలో ఎవడు ఏ సేవా నీకు వందనాలు చర్చినా జరుగుతుంది అయా గొప్పది ఎవడో ప్రేమకుల రాజా ఏ సేయా నీకు వందనాలు చేర్చినా జరుగుతుంది మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చేరిచినా జరుగుతుంది అయా రక్తస్వామం స్త్రీ ఎన్నో మంది వైద్యులను వెతికింది జరుగుతుంది మనుషులను వెతికింది జరుగుతుంది కానీ నిన్ను వెతికిన తర్వాతనే అయా ఆమెకు స్వస్థత అనేది దొరికింది జరుగుతుంది ఈ సేవ నీకు వందనాలు చర్చినా మేము నీ తట్టు తిరగడానికి కృపణ దండి అయ్యాన్ని కృపను కనుక దయచిన అయ్యా మనుషుల తట్టు మేము తిరగడానికి వీలు ఏదైనా అయా నువ్వు మాత్రమే సాయం చేసే గుప్ప దెబ్బ వేసే అన్ని బదనా చేరిసిన జరుగుతుంది ఆయన నడిచే బిడ్డగా మమ్మల్ని నుంచండి జరుగుతుంది అయాని విశ్వాసంలో అయ్యాన్ని కుమారుల్లాగా మేము ఉన్నామని జరుగుతుంది అయ్యా ప్రత్యేక బిడ్డను మీరు దీవించండి అని ఆశీర్దించి ముట్టి అయా వాకింగ్ ద్వారా మా కళ్ళు తెరిచినందుకు నీకు వందన చర్చన జరుగుతుంది అయ్యా నో గొప్పదేవుడు వేసేయకు వందన చర్చ జరుగుతుంది అయ్యా మరణ పడకల నుంచి మమ్మల్ని లేవనెత్తిన ఏసేయా నీకు వందనా చర్చ జరుగుతుంది అయా లోకంలో అందరూ తొట్టించుతున్నారు జరుగుతుంది అయ్యా భయపడతామన్నట్లో జరుగుతుంది కానీ నమంలో అయా మేము ముందుకు వెళ్తామని జరుగుతుంది దాన్ని బట్టి నీకు వందనా చర్చ జరుగుతుంది ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించే జరుగుతుంది అయా ముఖ్యంగా కరోనా వైరస్తో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు లేవనైతే జరుగుతుంది అవి అన్ని తాటి తిప్పుకోని జరుగుతుంది దీని ద్వారా అయ్యా మీరు మార్చుకోండి జరుగుతుంది అయ్యా గొప్ప దేవుడు నీకు వందనాలు చర్చ అయ్యా మధ్యకాల సమయంలో ఆరాధించడానికి స్థుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనా చెల్లిస్తే ఏ శ్రంలో వేడుకుంటున్నాం తండ్రి మేన్ సర్వనత దేవ మైమస్వరూపిక తాన్ని నీకు వందాలిస్తాయా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరచుకున్నారు మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారనైనా కాచి కాపాడినైనా మీకు నూతనమైన కృపను ఈ దినానికి మాకు అనుగరించినారు నీకు వందాలు ఇస్తాయా నీకే కృతజ్ఞతలనైనా నీకే స్థుతులు స్తోత్రమైనా మీకు నూతన అభిషేకంతో నడిపించండి ప్రతి చోట మీకు ఒక శాసన పెట్టుకున్న నీకే స్థుతులు సోతాలు అర్పించుకోవడం అయినా గొప్ప దేవ సమస్త గణత మహిమ ప్రభావంలో మహాతేజస్సు మహేశ్వరం ఇక యుగంలో నీకే కలుగును కాక హాలలుయ్య ఇక మధ్య కనసంలో ప్రభావ ప్రతి దినం ప్రభా మీ వాక్యంలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ఇక సమయం ప్రవణ తను ఎంతో మందికి లేదు ప్రభావ మీరు మాకు మీ కృప ద్వారా దాన్ని నీకు వందాలు వేసాయే ఈక దాన్ని తనుగించి మన ప్రాదిష్టమైన ప్రతి ఒక్కరు మీ పాదాలు ఎంత కూర్చొని ప్రభావ మీ వాక్యం నేర్చుకోవాలా మీ దగ్గర మీ అంతకు వినాలా గ్రహించాలా దాని ప్రకారంగా జీవించాలా ప్రభా మరి విశేషంగా దాన్ని అనేకులు మేము ప్రకటించాలా అలాంటి బిడ్డలుగా తయారుజీవన్ ప్రాదిష్టమైన బహుశ్రమల కాలంలో మేము ఉంటుండేగా ప్రభావ ఎంత భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి ప్రభా అయినా కానీ ప్రభావ మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నారు మీరు ఆ రీతికి మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా నీకు వందాలి సయ్య నా దేవ నా ప్రభ ఎంతో మంది ప్రభ నా తన్ని మరణ పడుకులు ఉంటుండగా ప్రవీ క్షణం అయినా ప్రతి ఒక్క బిడ మీరు స్వస్థపచ్చండి మంచి ఆరోగ్యం ప్రతి బిడకు అనుగ్రహించడానికి వైరస్ని ప్రభావ గద్దించమని ప్రాదిష్టమైన ప్రవే నేను గద్దించను ఉంది ప్రభ ఆయన ఒక మీరు గద్దించండి ప్రభ మీరు స్వస్థపచ్చండి ప్రభ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన నీకు వందాలిసయ్యా నా దేవ నా ప్రభావ నా తను ఇసు ప్రభావ నిలబడింది ప్రభావ తెగులు ఉంటే ప్రభావ మీ దగ్గర పాదేయపడి మీ దగ్గర క్షమాపణ కోరుకుని సాగిలు పడి ప్రభా వేడుకున్నాడు ప్రభావ అయ్యో దేవా ఉగ్రత ఆపమైన నీ కదా ప్రభ అన్నారు ప్రభావ తాన్ని వేడుకున్నారు మోషను బట్టి ప్రభావ మీరు అవగ్రత ఆపేసినారు ప్రభా ఆయన ఆహరణ ప్రభా చేత పట్టుకుని పరిగెత్తిన ప్రవ్వ నా దేవ పాపానికి ప్రాచితం చేయనిక ప్రభావ ఇప్పుడు తెగుల్లో ఆగిపోయినాయి ప్రభావ నైనా ఆ రీతిగా అయినా ప్రభావ మేము ప్రార్థన చేస్తాం అయినా వాళ్ళు నశించిపోద్దు ప్రజలని ప్రార్థన చేసినాం దేవ ప్రతి బిడ్డను క్షమించండి మరొక అవకాశం బిడలు కనికరించండి మీ కనికిరం చూపించండి ఆ కలువరిసేలో మీరు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకోనైనా మీకు మీ కృప చూపించండి ప్రభావ కుడి ఎడములు ప్రజల ప్రభ నాయన మా దేశంలో అయినా కనికరించండి ప్రభావ క్షమించమని ప్రార్థిష్టం మీరు దృష్టి ఉంచండి మీకు అనుదిష్టి ఉంచండి ప్రభావ మీ దయా కనికరం మీ బిడలు పయించడం అని కృపగల తండ్రి నీకు వందాలిసయ్యా అన్నాడు పంపించినారు ప్రభ నిన్వే పట్టస్తులకు ప్రైనా ఇస్తు ప్రభ ఆ శిక్ష మీరు కాపాడనారు వాళ్ళు పశ్చాత్తాపడి గోని పట్ల కట్టుకొని ప్రభా ఉపాస ప్రార్థన చేసిండ్రు ఓ ప్రభావ కన్నీర్చి ప్రార్థన చేసి ఒప్పుకొని ప్రభు ఆ శిక్ష ఆగిపోయింది ప్రభావ ఆ రీతిగానే ప్రభ నా తండ్రి ఇస్తు ప్రభ యోన ఆ రీతిగా నడిపించినారు నిన్వే పట్టణానికి కాబట్టి ప్రభా ఈ లోకమంతా ప్రభా నా తన్ను ఈస ప్రభా అంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి కదా ప్రభావ మేము ఏ రైతుగా ప్రభా వాళ్ళకి వార్త ప్రకటించాలో మాకు ఆ జ్ఞానం గొప్ప దేవ నా నీకు వందాలిసా మీకు చెంగుని మమ్మల్ని ముడేసుకున్నారు ఓ ప్రభా ఈ లోకమంత ప్రభావ నా తండ్రి ఇసు ప్రభా భయంతోనే పరిగెత్తుంది ప్రభా కానీ మాకు ప్రభావ మీలో ఎలాంటి భయం లేదు ప్రభావ ఎందుకంటే మీరే మా కొండ మా కోట మా దాగు చోటు మీరే ప్రభావ నా దేవా ఇసు ప్రభా తండ్రి నా తను మీలో మమ్మల్ని ప్రభావ దాచుకునేందుకు అందాలిసయ ఎందు నిమిత్తమైన ప్రభావ మమ్మల్ని ఆ రీతిగా కాపాడి ఒక పని కొరకు అందులో మేము సంపూర్ణంగా మేము ముందుకు పోయి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ఆదిష్టమైన గొప్ప మీ కనికరిని చూపించండి ఎంతో మంది పాస్టర్స్ కు ప్రభావ ఎంతో మంది వందల మంది వేల మందికి ప్రభా ఇన్ఫెక్ట్ అయింది ప్రభా అయినా ఈసూ ప్రభా అందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తాం ప్రతి బిడ్డని ప్రభావ మీరు స్వస్థపరచని ప్రభావ వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఇచ్చని ప్రభావ నా దేవ భయంకరణ శ్రమల కాలంటుండగా ఈ శ్రమంలో ఎవరు కూడా కదిలింపబడకుండా నా దేవ మేమందరూ స్థిరంగా నిలబడి గొప్ప జన సమానికి మేము ఉపశమనం కల్పించాలి ఆర్థికంగా వాళ్ళు మేము ఆదుకోవాలా ఉపశమం కల్పించాలి వాళ్ళకి ఆదరణ కలిగించాలా ప్రభావ మీరే మమ్మల్ని నడిపించే దేవుడు అన్నారు ప్రభా నీకు ఆ రీతిగా మేము ముందుకు పోయి బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిష్టం ఓ దేవాతి దేవ ఈస ప్రభా మా ప్రియులు ప్రభా నా తన విజయబేర్ గురించి ప్రార్థిష్టం దేవాళ్ళ ఫాదర్ ప్రభ మే ఎందు ప్రభ నిద్ర మీ సన్నిధికి వచ్చాను నేను సంపూర్ణ నమ్ముతున్నాం ప్రభావ దేవాసు ప్రభావండి ఆ కుటుంబానికి మీ ఆదరణ ఇచ్చిన ప్రభావ మీ సమాధానం ఇచ్చిన ప్రభావ వాళ్ళ భార్య మీ తాకాన్ని ప్రవసిస్తారు స్వస్థపచ్చండి ఆ చిన్నబాబు చుట్టూ మీకు అంచిన ప్రభావ మీరు స్వస్థత అనుగరించండి మీ ఆదరణ ఇచ్చే బంధువులకు ఆదరణ ఇచ్చండి దుఃఖాన్ని తొలగించి మీ ఎందు ఆనందించేలాగానే సంతోషించేలాగానే సహాయపడండి మీ ఆదరణ సమాధానం ఆ కుటుంబానికి మన ప్రాదిష్టమైన గొప్ప దేవనతండి ఇది ఇవన్నీ శ్రమలు తప్ప ప్రభావ అయినా కానీ శ్రమంలో మీరు మమ్మల్ని కాపాడుతున్నారు మీకు ఆదరణ మాకు ఇస్తన్నారు ప్రభా రీతి నడిపిస్తున్నది వందాలి సయ్య కింద ప్రభా మీరు మాత్రం మాట్లాడిన ప్రభా నీకు వందాలి సయా ఓ ప్రభా ఈ లోకమంత ప్రభావ ఎక్కడెక్కడ దిగిపోతుందో మిమ్మల్ని విడిచిపెట్టినారు ప్రభా కానీ ప్రభా తిరిగి ప్రభా మీ దగ్గరికి రావాల్సిందే ప్రభా నైనా ఈసు ప్రభ తన గొప్ప జన సమూహంతో తిరిగి మీ సన్నిధికి రావాలా వచ్చి వాళ్ళందరూ ప్రభావ పశ్చాత్తపడి ప్రభావ మీ సన్నిధి తిరిగి రావాలా ప్రభా నైనా మీరే నడిపించండి ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకుని ప్రభావ వాళ్ళ హృదయాలను స్వస్థపరచండి ప్రభావ మీరే గొప్ప కార్యం జరిగించండి మేము సర్వలోకానికి వెళ్ళిస్తారు సృష్టికి శువార్త ప్రకటించాలని మీరు మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ నా దేవ ఈసు ప్రభా నీకు ఆ రీతి మేము ముందుకు పోయే బిడ్డలుగా తయారు చేయండి ప్రతి ఒక్కరు మారుమనిస్ పొందాలా ప్రభావ ఈ టైంలో ప్రభా మేము ఏ రీతి వాళ్ళని ఉపశమనం కల్పించాలి ఆదరించాలి మాకు అజ్ఞానం నడిపించండి ఇది వంతా మీ సాయం చేతి నడిపించండి ప్రభావ మీకు నూతనమైన కృపను నింపి నడిపించండి బలపచ్చండి నూతన అభిషేకం దేయండి ఆశ్రవదించండి నూతనంగా అభిషేకించండి ప్రతి చోట మీ కొరకు సాక్షులు పెట్టుకొని ఆరాధనలకు ఎంతమంది పాల్గొనే కుటుంబాలకు మీరు ఆదరించండి బలపరచండి మీ కొరకు సాక్షులు పెట్టుకొని మీ నామాన్ని మేము తెచ్చుకోమని యేసు ప్రభ న తను మీరు రాక తొరుగుంటుండగా ప్రభావ మేమందరం సిద్ధపడాలి అవ్వా అలాంటి సేవాజీతలు మమ్మల్ని అందరినీ నడిపించి ఈ నామానికి మేము తెచ్చుకొని మీరు ఆఖరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాన యేసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి కూడా కనిక్రము గల దేవ కృప తండ్రి జీవం దేవా ఏసయ్యా వందనాలు ప్రభా అబ్రహాం ఇసాకు యాకూబ్లు చల్లిన దేవ గొప్ప దేవా నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా ఈ గడిచిన కాలమంతా కాచీ కాపాడిన ప్రభాతం అనేకులు ప్రభా ఈ దినాన్ని చూడలేకపోయారు ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన ప్రభా తండ్రి దివారాత్రములు మమ్మల్ని కాపాడే ప్రభా తండ్రి నీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలు లేసయ్యా నాయన నీకు స్థుతులు ప్రభా నైనా నీకు స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభా తండ్రి సమస్త మహిమ గణత ప్రభావం లేసయ్యా నీకే యువేగము కలుగునగాక హలెలుయ్య నా ప్రభాతం ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా నైనా పాఠాల ద్వారా మీరు మహిమనందారి ప్రభాత తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ఇస్తా తండ్రి ఏదైతే విన్న వాక్యం ప్రభా మా హృదయంలో భద్రపరచుకోవాలా ప్రభా ఆ వాక్యం విని పాటించకుండా ఉండేవారు కాకుండా పాటించే వారిగా మేము ఉండాలా ఆ వాక్యాన్ని కూడా ప్రభా అనేకులు ప్రకటించే వారిగా ఉండాలా ప్రభాతండ్రి నాయన ఎంతో ప్రభాతండ్రి ఎవరో చెబితే విని ప్రభాతండ్రి ఆ స్త్రీ స్వస్థపడింది ప్రభాతండ్రి నాయనా ప్రభా ఈరోజు ప్రభా తండ్రి ఈ దినాల్లో ప్రభాతండ్రి నేను నీ వాక్యం ఎన్నోసార్లు విన్నాం ప్రభా కానీ ప్రభా నన్న ఎంతోమంది కృంగిపోతున్నారు ప్రభాతండ్రి ఈ శ్రమ దినాల్లో ప్రభాతండ్రి భయపడిపోతున్నారు ప్రభా నైనా విశ్వాసంలో ప్రతి ఒక్కరు సన్నగిలిపోతున్నారు ప్రభాతండ్రి ప్రతి ఒక్కరు ప్రభా నైనా విశ్వాసంలో బలపడాలా ప్రభాతండి ప్రతి ఒక్కరు ప్రభా కనిపెట్టుకుని ఉండాలా నీ ఎందు నిరీక్షణ కలిగి ఉండాలా ప్రభాతండ్రి ఎందుకంటే మీరు మాకు వాగ్దానం చేశారు ప్రభాతండ్రి ఏ తెగులు మీ గుడారము సమీపించదని ప్రభాతం ఆ వాగ్దానం మేము పట్టుకోవాలా ప్రభాతండి అలాగే ప్రభా నాయన మాకు ఎక్కడా రక్షణ లేదు ప్రభాతండ్రి కేవలం ప్రభా నీ రెక్కల నీడలోనే మాకు రక్షణ ఉంది ప్రభా ఎందుకంటే మా కొండా కోట మా ఆశ్రయదు దుర్గము మీరే ప్రభాతండి నాయన మీ కృపలు మమ్మల్ని భద్రపరచుకోండి ప్రభా నాయన అలాగే ప్రభా ఎవరైతే ప్రభా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి నాయన తండ్రి ఈ వైరస్ బాడిని పడకుండా ప్రభా ఆ కుటుంబాన్ని మీ యొక్క కృపలో భద్రపరచుకోండి ప్రభాత తండ్రి వాళ్ళు చేసే ప్రతి పనిలో తోడంనండి వాళ్ళ ప్రతి అవసతులు తీర్చండి ప్రభా తండ్రి నాయన అలాగే ఎవరైతే ఈ వాక్యం వినబోతున్నారో వాళ్ళ జీవితంలో కూడా మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభాతండ్రి వాళ్ళని కూడా ప్రభా ఈ వైరస్ బాడిని పడకుండా మీరే కాచి కాపాడండి ప్రభా తండ్రి మీ కృపలో భద్రపరచుకోండి ప్రభా నాయన అలాగే ప్రభా తండ్రి విజయబాబు వాళ్ళ ఫాదర్ ప్రభాయన తండ్రి మీ అందు నిద్రించారు తండ్రి మేము నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాం ప్రభా తండ్రి ఆయన మీ సన్నిధిలో మీ దగ్గర ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా తండ్రి విజయబాబు ప్రభా తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్నాడు ప్రభా మీరే ఆదరించండి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులను అలాగే ప్రభా నాయన తండ్రి వాళ్ళ బంధువులందరినీ ఆదరించండి కనిక్రం చూపించండి ప్రభా నాయన తండ్రి వాళ్ళ కుటుంబంలో ఎవరైతే ప్రభా ఈ వైరస్ బాడ పడ్డారో ప్రభా తండ్రి వాళ్ళ పట్ల మీ కణిక్రమం చూపించండి మీరే స్వస్థపరచండి ప్రభా ఆ కలవరి శిలువులో ప్రభా మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి ప్రభానైనా తండ్రి అలాగే ప్రభా వెంకన్న బాబు కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి ఆ కుటుంబం కూడా ప్రభా కోవిడ్ బారిన పడింది ప్రభా వాళ్ళని కూడా ప్రభా తండ్రి మీరు కనికరించండి ప్రభా తండ్రి వాళ్ళకు కూడా ప్రభానైనా మీరే ఈ వైరస్ నుంచి విజయాన్ని దయచేయండి స్వస్థపరచండి ప్రభా వాళ్ళ కుటుంబం చుట్టూ మీకు అంచె వేయండి ప్రభా వాళ్ళందరినీ మీ కృపలో భద్రపరచుకోండి ప్రభా అలాగే ప్రభా తండ్రి రూతు సిస్టర్ ప్రభా ప్రెగ్నెన్సీతో ఉంది ప్రభా నైనా గర్భఫలం యోహు బహుమానం ప్రభా తండ్రి ఇదిగో సిస్టర్ ఆ సిస్టర్కి ఎయిట్ మంత్స్ ప్రభా నైనా తండ్రి ఇప్పుడు కోవిడ్ బారిన పడింది ప్రభా వైద్యులు కూడా చెప్తున్నారు ప్రభా తల్లి బిడ్డకి ఇబ్బంది అవుతుందని అంటున్నారు కానీ మేము నమ్ముతున్నాం ప్రభా తల్లి బిడ్డ ఇద్దరిని క్షేమంగా మీరు కాపాడతారు ప్రభా అది కేవలం మీకే సాధ్యం ప్రభా ఎందుకంటే నమ్ముటాన్ని వాళ్ళని అయితే నువ్వు నమ్మువానికి సమస్తం సాధ్యం చేయగలిగే దేవుడు ప్రభా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరిని క్షేమంగా చూచుతారు ప్రభా ఆ కుటుంబంలో ప్రభా మీ ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా తండ్రి అయినా మీరు ఆదరించండి ప్రభా నాయన ఇంకా ఎవరు ప్రభా ఆ కుటుంబం ఈ వైరస్ బారిన పడకుండా మీరే మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి ప్రభా అలాగే సువర్ణ సిస్టర్ ప్రేమ్ బేదర్ ప్రభా నాయన వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు ప్రభా నాయన వాళ్ళని కూడా మీకు కృపలో జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ పట్ల మీకు అనిక్రం చూపించి ప్రభా వాళ్ళని కూడా స్వస్థపరచండి ప్రభా నాయన వాళ్ళని ధైర్యపరచండి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ మీరు ధైర్యపరచండి ప్రభాతండి మనోజ్ బ్రదర్ని మీరు స్వస్థపరిచినందుకు మీకు వందనాలు ఇస్తాయా మీకు స్థుతులు స్తోత్రములు ప్రభాతండి ఆయన మీరు స్వస్థపరిచారు ప్రభాతం అండి ఈరోజు ప్రభాన ఆయన నీ వాక్యం చెప్పే స్థితిలో మీరు లేవనెత్తినందుకు మీకు వందనాలు ఇస్తాయా మీకే సమస్త మహిమా ఘనత ప్రభావం కలిగినగా హెలియ తండ్రి అలాగే ప్రభా కుటుంబ కూడా మీ శాంతి సమానం దయచేటు ప్రభాతం ప్రతి కీడు కుటుంబం నుంచి కొట్టివేయండి ప్రభాత ప్రతి సోదరులు కొట్టివే ఎండి ప్రభాతం అండి అలాగే ప్రభా ఎవరైతే ప్రభాన్ అయినా ఈ కోవిడ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో ప్రభాని అయినా తండ్రి వాళ్ళందరినీ స్వస్థపరచండి ప్రభా తండ్రి వాళ్ళందరి పట్ల మీకు అనిక్రమ చూపించండి ప్రభాన్ అయినా తండ్రి అలాగే ప్రభానైనా మీరే ప్రభా వాళ్ళందరినీ మీ కృపలో భద్రపరచుకోండి ప్రభా తండ్రి ఎంతోమంది ప్రభాని అయినా తండ్రి దేవుని బిడ్డలు ప్రభా ఈ వైరస్ బారిన పడిపోయారు ప్రభా తండ్రి చాలా కృంగిపోయి ఉన్నారు ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి ప్రభాన్ అయినా అలాగే ప్రభా ఎవరైతే ఈ వ్యాక్సిన్ తీసుకోబోతున్నారో ప్రభా వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ వ్యాక్సిన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రభా మీరే కాచి కాపాడండి ప్రభా నాయన మీరు మాకు హెచ్చరిస్తున్నారు ప్రభా తండ్రి ప్రతిసారి మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా నాయన తండ్రి నాయన ఇది మీ ఉగ్రత అని ఈ ఉగ్రతను మేము తప్పించుకోవాలంటే ఏ రీతిగా మేము జీవించాలా ఏ రీతిగా మీ వాక్యాన్ని పాటించాలా ఏ రీతిగా నాయన ఆ వాక్యాన్ని మా జీవితంలో స్వతంత్రించుకొని ఏ రీతిగా మేము ముందుకు పోవాలో ప్రభా మీరు ప్రతిసారి మాతో మాట్లాడుతున్నారు ప్రభా తండ్రి ఆ వాక్యం ప్రకారం మేము జీవించాలా ప్రభా తండ్రి ఇంతకాలం లేకపోయినా ఇప్పటి నుంచైనా ప్రభా నాయన మేము మార్చుకొని ప్రభా వాక్యాన్ని ప్రకటించాలా సర్వలోకాలకు వెళ్ళి సర్వ సృష్టికి మీ స్వార్థని ప్రకటించాలా ప్రభాత తండ్రి నాయన ఈ యొక్క భయంకరమైన దినాల్లో ప్రభా మేము ఏ రీతిగా సేవ చేయాలా ఏ రీతిగా ప్రభా తండ్రి మేము ఉపశమనం కలిగించాలి ఏ రీతిగా మీ స్వార్థను చెప్పాలో ప్రభా మీరే మాట్లాడండి ప్రభాతండ్రి ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాలం సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ స్థుతులు చెల్లిస్తూ ప్రభా ఇంతకాలం ప్రభా ఈ గడిచిన కాలం అలాగే ప్రభావం ముందు ముందు కూడా మీరే కాపాడతారని కేవలం మీద మేము ఆధారపడుతూ విశ్వసిస్తూ ప్రార్థిస్తూ నజరేయడని ఏసు క్రిస్తున్న అమ్మం పేట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె విజయ కుటుంబం జ్ఞాపం చేసుకొని దుఃఖం తొలగి ఉల్లాస వస్త్రం చేయండి నాది ఆధార కార్చి ఇంకా వైరస్ కలిగి వాళ్ళు స్వస్సంపరిచి వాళ్ళ చెట్టు అగ్నికాయించండి నా ప్రభావానికి ఒక ప్రెగ్నెంట్ ఉంది తాకి ఆరోగ్యం అగ్నికాయించండి నా దీవానికి వంద ప్రభావ ప్రభా వాక్యం చూసినాం ఆ స్త్రీకు స్వార్థ చెప్పండి నశించిపోతుండే కానీ స్త్రీకి స్వార్థ చెప్పి మీరు రక్షించుకుంటే యశ్వభా దీవానికి శ్రోతం మేము నశించే ఆత్మకు ప్రభావాలు మీరు ఖ్యానించండి మీరే మార్గం చూపి జ్ఞానం తెచ్చని నా దివాణి దేన్ని భయపడదు అని చింతించొద్దు మీరే కనుక అలాని నా దీవాణి శ్రోతం చేసాం మా దేశం ప్రజలు మీరు కిలుపురం జ్ఞాపకం చేసుకొని నా దీవాణి శ్రోతం చేసాం పది బిడ్డని మీరు మీరు మాట్లాడాలి పడక మీద నెలసి ఆయన ప్రార్థించాలా శీర్వదర్శన జ్ఞానం తెచ్చని డాక్టర్ కఠిన ముద్రతో జ్ఞానం ప్రేమ తెచ్చి వాళ్ళవి రక్షణ తెచ్చని నర్సులకు రక్షణ దచ్చని కొత్త ఎంతకాలంలో రక్షణ వార్త పోవాలా తీవ్ర పోవాలా యశప్రభా నా దివాణం చేసాం ఎంతో మంది హాస్పిటల్లో బాధపడుతుంది వాళ్ళు స్వచ్ఛపరచని విడిపించండి నా దివాణి కరయించండి నా ఇసే అని యేసప్రభా నాది అది మోసే ప్రార్థన నిన్న దీవాణం అరుణ అరుణ్ అరణ ప్రభా ధూపమారా ఇచ్చిన దీవాణి ఆ రోజు వాళ్ళకున్న నిన్న రేతి ఒక రీతి ఉన్న దేవా ఈ రోజు మేము ప్రార్థించాం కనికరించమని ప్రార్థించాం వాళ్ళు క్షమించమని ప్రార్థించాం వాళ్ళ స్వస్థపరిచమని ప్రార్థించు నాది ఇంతమంది పాత్రలు ఉన్నారు క్రైస్తులు బిడ్డలు ఉన్నారు వాళ్ళ మీ స్వస్థపరిచి ధైర్యపరచం బలపరచని వాళ్ళ పాపను క్షమించండి నీ పరిశుద్ధి ఆత్మ గమనించండి అలాని ఎంత ధనంలో ప్రభావ ఆత్మ గమనిస్తానని ఎవరి మీద ఆత్మ ఆత్మగమనించండి అలాగే వరే సేవకులు ఎవరైతే అని సేవ జరిగించండి అలానే మా ఇంతమంది ఈ ఆలయ ప్రేరణ ప్రభావ కుటుంబం దీవించి ఆశీర్వాదించి ఎవరు ఎవరైనా వరస్ స్వస్థపరిచి మీ సాక్షిగా ప్రతిజగా నిలబొట్టుకోమని చేస్తున్నా ప్రేమగలమా నాయనా రక్షక ప్రభ మేమందరము కూడుకొని ప్రే చేసుకోవడానికి అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి మేమైతే ఎంతో భయంకరమైన దినంలలో ఉన్నాం వేసయ ప్రభ కానీ మేము మీ అందే చూచుచున్నాం ఏసయా మేము దేనికి భయపడము వేసాయా ప్రభా నాయన రక్షక ఈ వైరస్ బాధితుల గురించి ప్రే చేస్తున్నాం ఏసయ ప్లీజ్ దేవా తల్లిదండ్రులు సఫరింగ్స్ కొంతమంది పిల్లలు చూడలేకపోతున్నారు ఈసయ్య ప్రభ ఏసనా రక్షక ఈ మానవాళిని కని కనికరించి మరణకాండ నాపండిసయ్య ఒక బ్రదర్ అయితే వాళ్ళ ఫాదర్ని కోల్పోయి ఉన్నారు మా బంధువులు కూడా ప్రభా మొన్న మా బాబాయ్ పిన్ని ప్రభునందు నిద్రించారేసాయా వారి పిల్లల గురించి ప్రే చేస్తున్నానే సయా ఇంకా రూతక్క తన బేబీని కూడా కాపాడండి సార్ సీఎం సివెలూరులో అక్క ట్రీట్మెంట్కి మంచిగా రెస్పాండ్ అవలాగా అనుగ్రహించండి సార్ తనకు అనుగ్రహించిన బెడ్ని మట్టి వందనాలేసాయా ఈ గ్రూప్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రభా క్షేమాన్ని అనుగ్రహించండి వేసా మా గృహాల చుట్టూ మీ కంచను వేయండి వేసాయా ప్రభ నా పాపము నా ప్రార్థనకు అడ్డుగోడగా కాకుండా నా మనవులందరినీ అన్నిటినీ అలకిస్తారని విశ్వసిస్తూ ఈ కొద్ది విన్నపంలో క్రీస్టియస్ నామం పెట్ట పాప మితన్యంగా వేడుకుంటున్నాను దేవ ఓమేన్ తోదర ప్రజా పరిషదు గొప్ప దేవా తండ్రి ఏసయానికి లెక్కరిని వందనాలను అయినా ప్రభా ఏడుకున్న మెస్సు ప్రభా వాక్యం మీరు మాతో మాట్లాడారు మా ప్రార్థన మీద ఆలకి నమ్ముచ్చిన గొప్ప దేవా తండ్రి అయినా మా దేశాన్ని కాపాడండి ఎసుప్రభ మా లోకాన్ని కాపాడండి తండ్రి ఏసుప్రభ భయంకరమైన దినాలు ఉన్న మెస్సుప్రభ ఎప్పుడు ఈ ప్రభా ఈ యొక్క యుద్ధ సమాప్తితో తెలియదు ఎస్సుప్రభ తండ్రినైనా ఇంకా రాబోయే దినాలు ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయని చూపించిన ఎస్సుప్రభ దేవానికి ఎంతో వందనాలు రాబోయే ప్రతి శోధన భా ఎంత మంది అయితే ప్రభావి యొక్క తెగులు బాధ్యతలు పడి ఉన్నారో వైరస్ బాధ్యత పడి ఉన్నారో వాళ్ళందరినీ ముట్టండి స్వస్థపరచండి దేవా ప్రతి ఒక్కరిలో మీరు రక్త ప్రక్షణ దండి మీ గాయపడ్డ అస్థలను స్వస్థత ఉంది దేవాళ్ళని స్వస్థపరచండి హీల్ చేయండి తండ్రి నాయన ఏసేయానికి ఎంతో బంధనాలు మీరు తప్ప ఇంకా ఎవరు కూడా వాళ్ళని స్వస్థపరచలేరు దేవా మీరు తప్ప ఇంకా ఎవరు కూడా వాళ్ళని బాగు చేయలేరు నాయన తండ్రి ఏసు మీరు కరణించండి దేవా ఓ దావేది కుమారుడా కరణించ తండ్రి నాయనా ఏసేయా మామ దేశాన్ని కరణించదేవా దేశంలో కరణించేసి ప్రభా హాస్పిటల్స్ లో బెడ్ల మీద ఎంతమంది అయితే ఉన్నారో దేవా వాళ్ళందరికీ కావాల్సిన ప్రతి సదుపాయాలు దయచేయండి ప్రభా కావలసిన మందుల మీద దయచేయండి కావలసిన ఆక్సిజన్ మీరు దయచేయండి దేవా వేసు ప్రభా కరణించేసి ప్రభా వాళ్ళని హీల్ చేయండి తండ్రి మీరు తప్ప ఇంకా ఎవరు ఏమి చేయరు అనేక మంది ఉన్నేస్తు ప్రభావ దేవ అనేక మంది పాస్టర్ కూడా ఉన్నారు వేస్తాయా వాళ్ళందరినీ ప్రభావ మీరు క్షమించండి దేవా వాళ్ళ ప్రతి పాపాన్ని క్షమించండి ప్రతి దోషాన్ని క్షమించండి మీరు రక్తంతో కడగండి తండ్రి నేను మీరు సంపూర్ణంగా హీల్ చేయండి ప్రభా దేవా అనేక మంది అనేక బాధలు ఉన్నారు ఎస్సు ప్రభా దేవ భయంకరంగా ఉంది ఎభా పరిస్థితి చాలా భయంకర ఉంది అది కేవలం మీరే సహాయం చేస్తారు ఎస్ప్రభా అనేక మంది దగ్గర ప్రభా డబ్బులు అయిపోయిన ఎసు ప్రభా తిడ్డి లేదేశ ప్రభావ మందులు లేవేశ్రభా ప్రతి దీన్ని సహాయం చేయండి గొప్ప దేవానికి ఎంతో బంధనాలైనా ప్రభా ఈ యొక్క వైరస్ మీరు ఆపండి దేవా దీన్ని మీరు గద్దించండి సుప్రభ మీరు అద్భుతమైన కార్యాలు జరిగించండి అనేక మంది నష్టపోతున్నారు ఎస్సు ప్రభా మళ్ళ యేసుప్రభా విజయ్ బ్రదర్ ఫాదర్ ప్రభా మీ అందరు నిద్రించిన ఆ కుటుంబానికి మీరే ఓదార్చండి తండ్రి వేసాయా వాళ్ళ బిజినెస్ కూడా మీరు తోడుగుండండి తండ్రి వాళ్ళ ఫాదర్ కూడా మీరు తోడుగుండండి సయా ఆ యొక్క వైరస్ నుంచి తొలగించండిసయా దైవానికి ఎంతో వందనాలు మీరు ముట్టి స్వస్థపరచండి మీ శాంతి సమాధానం దచ్చండి ప్రభా ఇంకో సిస్టర్ ప్రెగ్నెంట్ ఉంది ఆ సిస్టర్ చుట్టీ కంచవేయండి ప్రభావ గర్భి కూడా మీరు ముట్టండి స్వస్థపరచండి దైవానికి ఎంతో వందనాలు ఇద్దరు కూడా నార్మల్ కావాలా దేవా ఇద్దరు కూడా సురక్షితంగా ఉండాలా వేసాయా దేవా మీ నామం మేము ప్రార్థన చేస్తున్నాం దేవా మీరు గొప్ప కార్యం జరిగించండిసయా ఇలాంటి కేసులు అనేకులు ఉన్నారు ఇస్తయా లేవా కేవీపీఎం లో కూడా ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ ముట్టండి తండ్రి ఎవరైతే ప్రభా ఈ యొక్క వైరస్ బాధితులు ఉన్నారో అందరినీ హీల్ చేయండి ఎస్య్యా మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి దేవా మనోజనాన్ని ముట్టిన స్వస్థపరిచినావు నీకు లెక్కని వందనాలు ఎస్తు ప్రభా గొప్ప సాక్ష్యం చూపించిన వేసు నీకు వందనాలు దేవుగా ఇలాంటి సాక్షులు అనేకులు పంచుకోవాలా ఎస్ ప్రభావ నువ్వు కార్యం జరిగించాయినా ప్రభా మీరు కరణించండి ఇస్తాయా మీరు కరణించకపోతే ప్రభావ ఇంకా అనేక ఆత్మలు సృష్టిపోతే ఎస్ ప్రభా మీరు మా ప్రార్థన మీరు అలెక్కించండి ఎసి ప్రభా నాడు మోస ప్రార్థన అలెక్కించారు యహోష ప్రార్థన అలెక్కించారు ఇస్తాయా దేవా ఈ రోజు మా ప్రార్థన మీరు అలెక్కించండి వాళ్ళ ఇంకేమైనా తప్పులు పాపాలు మీకు ఇష్టమైన క్రియాలు మేము ఒప్పుకుంటున్నాం ఒప్పుకుంటున్నాం ఇస్తాయా మీరు రక్తంతో మిమ్మల్ని కడిగి శుద్ధీకరించండి మీరు రాకడంత వరకు మేము పరిశుద్ధంగా ఉండాలా ఇస్తాయా దేవా మిమ్మల్ని ధైర్యంగా మేము ఎదుర్కోవాలా కానీ దేవా మీరు వచ్చిన టైంలో మేము మిమ్మల్ని చూసి భయపడద్దు ఇస్తాం ప్రభావ ప్రభావ నీకు ఎంతో కూడా అనేకులు సిద్ధపడాలా ఇస్తాం ఈ గొప్ప జన సమాన్ని కరుణించదేవా మనం ముట్టండి దేవా వాళ్ళ ఆత్మరక్షణ మీరు దయచండి దేవా ఈ క్షణంలో కూడా వాళ్ళ రక్షణ పొందిలాగా సాయం చేయండి వాళ్ళ హృదయాలను మీరు మార్చండి వాళ్ళ మీద ఉన్న ముసుగును మీరు మీద ఉన్న ఒక ప్రభావి మోసపుచ్చు ఆత్మను మీరు గద్దించిమానికి కనికరం గల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభ దేవాది దేవ ఏసు ప్రభా మీకెంతో వేలాది వందనారు ప్రభా ఏసు క్రీస్తు నామం బట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా అవుసు ప్రభా గొప్ప దేవ స్వస్థపరచు ఏ హోవా మీరే ప్రభా మీ దగ్గర స్వస్థత కలగాల దేవా ప్రభా మీకెంతో వేలాది వందన ప్రభా మహిమోనత దేవ కృప మైడ మీరు గొప్ప ఆత్మకార్యం జరిగించండి వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరచండి ప్రభా విడుదల కల్పించండి ప్రభా మీ కృపలో మీ కనికరంలో దేవ తిరిగి వాళ్ళ రక్షణ మార్గంలోకి వచ్చేలా ఉన్న మీరు సహాయం దయచేయండి ప్రభావ మహిమ స్వరూపి గొప్పదేవ మీరు అక్కడ తి త్వరలో ఉందేస్తూ ప్రభా మేము సిద్ధపడి ఉండాలా అనేకులను సిద్ధపరచాలిస్తూ ప్రభా ఎట్టి పరిస్థితుల్లో ప్రభా మేము జడియడానికి వీల్లేదు ప్రభా భయపడడానికి అసలే వీల్లేదు ప్రభా మా కొండ మా కోట మీరే ప్రభా మీ రెక్కల కింద ప్రభా మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వందన లేస్తూ ప్రభా ఓ పరిశుదురా గొప్పదేవా ఏ విశ్వాసీ ప్రార్థనలో ప్రభా దేవా మళ్ళీ జడియడానికి వీలేదు ప్రభా సన్నగిలడానికి వీలేదు ప్రభా ఏసయ్య మీకు వందనాలు సేవకులు కూడా ప్రభా విశ్వాసంలో ప్రభ కోల్పోకుండా మీ కృపలు మీకు అనికరంలో దేవ వాళ్ళను ఆదరించండి ప్రభా మైమున్నత దేవా మీ శక్తిని బలాన్ని ప్రభా దయచేసి ముందుకు నడిపించండి ప్రభా ఏసయ మీకు వందనాలు ప్రభా మీరే కాపాడే దేవుడు ప్రభా మీరు కాపాడతారు ప్రభా మీకు వందనాలు వేసు ప్రభా మా ప్రియులను మీరు ముట్టినారు ప్రభా మా సహోదరులను మీరు ముట్టినారు ప్రభా స్వస్థపరిచిన వేసు ప్రభా మీకు వందనాలు వేసు ప్రభా మా ప్రార్థన ఆలకించిన ప్రభా మీకు వందనాల ప్రభా మీ బంగారు పాదలకు లెక్కలేని వందనాలు వేసు ప్రభావో మీరు స్వస్థపరిచిన విధానం బట్టి మీకు వందనాలు వేసు ప్రభా ఇంకెవరైతే ఉన్నారో ప్రభా వాళ్ళ పైన కూడా మీ కృప చూపించ ప్రభా మీకు అన్నికరం జోయించండి ప్రభా తిరిగి లేవనెత్తండి అయ్యా మీ రక్షణ మార్గంలోకి నడిపించండియ్యా మీ సాక్షి బిడ్డగా నిలబెట్టుకోండి ప్రభా ఎట్టి పరిస్థితుల్లో ప్రభా ఎవరి ప్రార్థనలు కూడా ఎవరి విశ్వాసంలో కూడా ప్రభా సన్నగిలడానికి వీలేదు ప్రభా ఏసయ్యా మీకు వందనాలు ప్రభా మీరు దర్శించి ప్రతి ఒక్కరిని ప్రభా లేవనెత్తి మీ ఆత్మ నడిపింపు చేత నడిపించామా క్రీస్తు నామంలో ప్రార్థన చేసినాం తండ్రి ఆల్మోస్ట్ అందరు ఉంది అన్నా డిలక్షన్ ఇచ్చిందన్నా సరే బ్రే మన ప్రవైన ఏసు క్రీస్తుక కృప సమాధానం నడిపింపు మనందరికీ ముఖ్యంగా వైరస్ బారిన పడిన వారికి కుటుంబీకులని సభ్యులని ప్రేమికుల ఐకత్మల్లి ప్రియులని పోగొట్టుకున్న వారికి అందరికీ సదాకాలంతో అయిండిన గాక ఆ మేన్